కీర్తన నాలుగు వందల డెబ్భై ఎనిమిది అలా వటపత్రైన రూపమిట్టిదని కొలువై పొడచూపేవా గోవింద రాజా పడతులిద్దరి మీద పాదములుచాచుకొని ఒడికపు రాజసాన ఒత్గిలి కడలే నిజనాభి కమలమున ్రహ్మను కొడుకుగా కంటిమిదే గోవిందరాజా చిరుల తోడా శుడిపై పవళించి తురిది దాసుల కృపచూచుకుంటాను పరగుదైత్యుల మీద పాము విషములే నీవు కురించిదివిగా గోవిందరాజా శంఖు చక్రముల తోడ చక్రములతోడ తోడ అంకెల శిరసు కింది తోడ తెంకిన శ్రీ వెంకటాద్రి దిగువ తిరుపతిలో కొంక వరములిచ్చే గోవింద రాజా